శ్రీరమణాశ్రమ లేఖలు ఒకటి తండ్రికి అన్నా భగవాన్ సన్నిధిలో జరిగే మంచి విషయాలు ఆయా సందర్భాల్లో భగవాన్ చెప్పే మాటలు ఎప్పటికప్పుడు జాబులుగా వ్రాయమన్నావు కాని నాకు సాధ్యమవుతుందా అయినా చూద్దామని ఈరోజే మొదలు పెడుతున్నాను భగవద్ అనుగ్రహం ఉంటే ఈ పని నెరవేరుతుంది మొన్న పూర్ణిమ నాడు ఇక్కడ దీపోత్సవం జయప్రదంగా జరిగింది నేటి ఉదయం అరుణాచలేశ్వరుడు గిరిప్రదక్షిణం చేయటానికి పరివార సహితంగా భేరీ మృదంగాలతో బయలుదేరి మన ఆశ్రమం గేటు వద్దకు వచ్చేసరికి సర్వాధికారి నిరంజనానంద స్వాములు వచ్చి టెంకాయలు కర్పూరం వగైరా కానుకలిచ్చి సత్కరించి నమస్కరిస్తే అక్కడ నిలిపిన ఆ ఈశ్వరునకులు భగవాన్ గోశాల ప్రక్కకు పోతూ ఆ వైభవం చూచి పుస్తకాలయం ప్రక్కన ఉన్న కులాయి వద్ద తిన్న కూర్చున్నారు ఈశ్వరునకి ఇచ్చిన హారతి పళ్లం ఆశ్రమభక్తులు భగవాన్ సన్నిధికి తెస్తే విభూతి నుదుట ధరిస్తూ అప్పకు పెళ్లై అదక్క తండ్రికి బిడ్డ అనకువ అని మెల్లగా అన్నారు భగవాన్ ఆ మాటలనేటప్పుడు భక్తి పారవస్యం వల్ల శ్రీవారి కంటం రుద్ధమైంది అప్పటి ఆ ముఖ విలాసం చూస్తే పూర్ణ భక్తియే జ్ఞానం అన్న పెద్దల వాక్యం రూఢమవుతున్నది భగవాన్ శివకుమారులు స్కంధాంశ సంభూతులు అన్న గణపతి ముని వచనము దృఢపడుతున్నది శరీరధారులందరూ ఈశ్వరుని బిడ్డలే గనక మహాజ్ఞాని అయినా ఈశ్వరులకు అడిగి ఉండునని బోధిస్తున్నట్లు స్ఫురిస్తున్నది మహాత్ముల వాణి ఎంత అర్థవంతమైనదో చెప్పలేము ఏవో నీవు వ్రాయమంటావే కాని ఈ రమణీయ వాణిని ఏమని వ్రాయగలను ఎంతని వినింపగలను వాక్కులే రుక్కులై చెలగా అని ఈ మధ్య ఒక పాటలో వ్రాశాను గ్రహింపగల మేధా సంపన్నులుండాలి గాని ఒక వాక్కు అననేలా చూపు నడత నడక పడక ఉచ్ఛ్వాస నిశ్వాసలు సర్వం అర్థవంతమైనవే నాకు అవన్నీ గ్రహింపగల సామర్థ్యం ఉన్నదా భగవాన్ మీద భారం వేసి ఉడుదా భక్తి అన్నట్లు ఏదో తోచింది వ్రాస్తాను ంద అనే ఒక బెంగాలీ కాషాయం నిన్ననే వచ్చారి ఈ ఉదయం దాదాపు ఎనిమిదిన్నర మొదలు పదకొండు గంటల వరకు భగవాన్ ఒకే విధంగా వారితో ప్రసంగం చేశారు ఆ వాణి అమృతమయమైన అడ్డు గంగా ప్రవాహం ఆ మహా మహాప్రవాహాన్ని వర్ణిస్తూ కలం నడపటం నాచేతనవుతుందా భక్తి అనే దోషిలితో తృప్తితీరా కాగవలసిందే కాని కాగితంలో పోసి కట్టగలనా శ్రీవారికి చిన్నప్పుడు మధురలో మరణ భయం కలిగినప్పుడు గోచరించిన అనుభవాన్ని గురించి చెబుతూ ఉంటే ఆ మూర్తిని చూడడానికి ఈ రెండు కళ్ళు ఆ మాటలు వినడానికి ఈ రెండు చెవులు చాలలేదు వినేవారి యోగ్యతను అనుసరించి చెప్పేవారి ఉత్సాహం హెచ్చు కావటం సహజమే కదా ఆ స్వామి అడిగిన ప్రశ్నలకు భగవాన్ చెప్పిన ఒక్కొక్క మాట విపులంగా వ్రాయవలసిందే కాని ప్రస్తుతం హాల్లో ఆడవాళ్ల స్థలం కొంచెం దూరంగా ఉండటం వల్ల అందులో నేను చివర కూర్చుని ఉండటం వల్ల సరిగా వినపడలేదు ఒక్కటి మాత్రం బాగా వినపడ్డది మరణానుభూతిలో సకలేంద్రియ సంచలనం అణిగిన అహంస్ఫురణ తనంతట తాను తనలో ప్రకాశింపగా అదే నేను కాని జడ నేను కాదు అనిపించింది ఈ స్వస్ఫురణ ఎప్పుడూ చెడనిది దేనికి చెందనిది తానుగా ప్రకాశించునది ఈ శరీరం దహించినా ఇది చడదు కాబట్టి ఇదే నేను అని విస్పష్టంగా నాడే తెలుసుకుంటని అని సెలవిచ్చారు లోగడ ఇట్లాంటి ప్రసంగాలెన్నో జరిగినవి ఎన్నెన్ని రత్నాలు మాణిక్యాలు జారవిడిచానా అని అనిపిస్తున్నది ఎన్నాళ్ల నుంచో నీవు వ్రాయమంటున్నా లక్ష్య నా సోమరితనాన్ని మన్నిస్తావు కదా ఈ మధ్యాహ్నం అందరు భక్తులతో పాటు విశ్వనాథులు సమీపంలో ఉండగా వారితో మాట్లాడుతూ ఏ కారణం వల్ల జ్ఞాపకం వచ్చిందో కాని ఒక వృద్ధ వితంతువు గురించి భగవాన్ ఇలా అన్నారు ఆమె కీలూరు అగ్రహారంలో భగవానులకు అన్నం పెట్టి ఆదరించిన ముత్తు కృష్ణ భాగవతార్ చెల్లలని తరువాత తెలిసింది ఆ ఇల్లాలు నాకు కడుపు అన్నం పెట్టడమే కాకుండా నైవేద్యానికి వండిన భక్ష్యాలు కొన్ని పొట్లంగట్టి నాయన ఇవి జాగ్రత్తగా దాచుకుని తోవలో తిను అని ప్రేమతో ఇచ్చింది నాయనా ఇట్లా ఇక్కడున్నావా బంగారు వంటి శరీరమే గుడ్డైనా కప్పుకోవే అనేది అని ఆమె ప్రేమను గురించిన ఆ మాటలు చెబుతూ ప్రేమపూరిత హృదయులైనారు భగవాన్ కంఠం గద్గదిక వహించింది ఆ దృశ్యం చూస్తే జ్ఞానుల హృదయం విన్న వంటిదని పూర్ణ ప్రేమయే జ్ఞానమని అనడి పెద్దల వాక్యం జ్ఞాపకం వచ్చింది ఆ మధ్య భగవాన్ అరుణాచల పురాణంలో గౌతములు అంబను స్థుతించే ఘట్టం చదువుతూ అశ్రుపూరిత నేత్రాలతో మాట రాక పుస్తకం అవతల పెట్టించారు సంఘటనలు జరిగిన భక్తి ప్రాధాన్యమైన ఘట్టాలు చదివిన భగవంతులు ఇట్లా ప్రేమరసభరితలు కావటం సాధారణంగా చూస్తూ ఉంటాం చూడగా ప్రేమ భక్తి జ్ఞాన రూపాంతరాలన్న భావం దృఢపడుతున్నది దాదాపు ఒక వారం క్రిందట హిందూ సుందరి పత్రికలో పాచికలు అనే కథ వచ్చింది అది స్కాందప్పుడు నారదుని కలహప్రియత్వానికి పార్వతీ పరమేశ్వరులు కూడా కురి లక్ష్మి విష్ణువు పాచికలాడుతారే మీరెందుకు ఆడరు అని నారదుడు ప్రోత్సహిస్తే ఉత్సాహపడి పార్వతి తొందర పెట్టక పరమేశ్వరుడు ఆడి ఓడుటయు పార్వతి గర్వించి పరమేశ్వర్ని ధిక్కరించి గేలిసెయ్యుటయు ఆదిగాగల వృత్తాంతమది భగవానులు అది చదివి భక్తి పూరిత ఈ కథ చదివారా అని నన్ను చదివాను అనగాని సంక్రాంతికి ఇక్కడ జరిగే తిరువడలో ఈ ఉత్సవం కూడా ఉమామహేశుల కలహాన్ని గురించిన కాండయ్యే అని చెప్పి దగ్గుత్తిక వహించారు భగవాన్ ఈ తిరువడుల ఉత్సవంలో ఉమామహేశుల కలహానికి కారణం దేవిని తిరస్కరించి తననే భజించిన భృంగికి మోక్షం ఇవ్వటమే అలిగిన దేవి అస్తమయ వేళకు ఆలయంలో దూరి తలుపులు బిగించుకుంటే తానొక్కడే గిరిప్రదక్షిణం వస్తాడు ఈశ్వరుడు ఆశ్రమం వద్దకు వచ్చేసరికి అర్ధరాత్రి వేళ అవుతుంది అక్కడ్నుండి బయలుదేరి వెళ్లటం ఉన్నాముల తీర్థం దాటిన వెనక దొంగల తూపు ఇది ఆ కథలన్నీవిస్తూ అరుణాచలేసు ఏటా కళ్యాణోత్సవం జరుగుతుంది కదా ఆ రోజుల్లో ఎవరైనా భగవత్ సన్నిధిలో ఆ ప్రసంగం తెస్తే భగవాన్ హర్షంతో అమ్మకు అప్పకు కళ్యాణం అని అనటం కద్దు మహాత్ముల చరిత్రలు అతి విచిత్రం కదా ఎప్పటికప్పుడు ఏ రసానికి ఆ రసం ముఖంలో తాండవింప చేస్తారు అన్ని రసాలను ఏకం చేసే అఖండ విజ్ఞానది భగవంతులు అప్పకు అమ్మకు కళ్యాణం అని అంటూ ఉంటారని నిన్న వ్రాశాను అదే కాదు గృహస్థ భక్తులంతా బిడ్డలకు పెళ్లిళ్లు చేసి నూతన దంపతుల చేత నమస్కారం చేయిస్తే మందహాస వదనంతో కృపా వీక్షణములతో వారిని ఆశీర్వదించి ఆ పెళ్లి కబుర్లన్నీ వినోదంగా వింటూ ఉంటారు అప్పటి వారి ముఖ వైఖరి చూస్తే చిన్ననాడు మనం చేసిన బొమ్మల పెళ్లిళ్లు చూచి మన పెద్దలు ఆనందించినట్లే ఉంటుంది ఆ మధ్య ప్రభావతి పెళ్లైంది దాటిందనుకుంటాను పెళ్లికి పూర్వం రెండేళ్ల నుంచి ఇక్కడే ఉంటున్నది ఆమె మహారాష్ట్ర యువతి రూపవతి విద్యావతి తను భక్తిలో మీరాబాయిలాగా ఉండాలని ఆడుతూ పాడుతూ పెళ్లే వద్దని కాషాయం కడతానని శ్రీవారి వద్ద ఏమేమో మారాంచేస్తూ ఉండేది భగవానులకు తెలుసు పెళ్లయితే గాని ఈ చిలిపితనం వదలదని చివరకు ఎట్లాగో పెళ్లయింది వెంటనే బంధు సహితంగా వధూవరులు ఇద్దరు నూతన వస్త్రాలతో వచ్చి ఫల పుష్పదులిచ్చి భగవంతులకు నమస్కరించారు రెండు మూడు నాళ్లు ఇక్కడుండి అత్తగారింటి కొత్త కాపురానికి అనుమతి పొందిపోవాలని భర్తతో సహా ఉదయం ఎనిమిది గంటలకు వచ్చింది భగవాన్ సోఫా మీద ఉడతలు పాకుచున్నవి హాలుకు వెలుపల నెమళ్లు తిరుగుచున్నవి ఎక్కువ జనం లేరు ప్రశాంతంగా ఉంది హాల్లో భయభక్తులతో నమస్కరించి పోయి వస్తామని చెప్పి వాకిట్లు ఒదిగి నించున్నాడు ఆ యువకుడు క్రింది చూపులు సిగ్గుదొంతరులు కాగా అశ్రుపూరిత లోచనయ్యై అనుజ్ఞ కొరకు నిరీక్షిస్తూ నిలుచున్న ఆ బిడ్డను చూస్తే కణ్వాశ్రమం విడవలేక కష్టపడుతున్న శకుంతలను తలపించింది సెలవు చిహ్నంగా తలవూపిన భగవానులను చూచి ప్రణమిల్లి ఆ బిడ్డ గడప దాటగాని భగవాన్ నాతో భాగవతంలోని కృష్ణావతార ఘట్టం సుందరేశయ్యరు చేత నిన్ననే వ్రాయించుకున్నది అన్నారు ఈసారి వచ్చేప్పుడు బిడ్డనెత్తుకుని రాగలదులే అన్నాను నేను సంతోషంతో ఇంతలో హాలుకు ప్రదక్షిణం చేస్తూ కోకిల కంఠమెత్తి కరుణారస పూరితంగా భగవాన్ పులకితులై వింటివా ముకుందమాలాస్తవం అన్నారు సాక్షాత్తు కన్మ ఋషివలి గద్గ కంఠంతో నా కళ్లు నీళ్లతో నిండినవి బయటికి వచ్చి పునః పునః ప్రణామం చేసే ఆమెను ఆశీర్వాదపూర్వకంగా ఆశ్వాసించి సాగనంపి హాల్లోకి వచ్చాను అప్పుడు పురాణాల్లో చదివిన కాథలన్నీ ప్రత్యక్ష గోచరమవుతున్నవని నీకు వ్రామనుకున్నాను అతిశయోక్తిగా భావిస్తావేమో ఇరవై పంతొమ్మిది వందల నలభై ఐదు స్కండాశ్రమంలో విందు ఆరగించు నిమిత్తం భగవాన్ భక్తులతో సహా వెళ్లటానికి నిశ్చయించిన ముహూర్తం రేపే అందువల్ల నేడు ఆశ్రమవాసులకు సోదర సోదరీమణులందరూ ప్రయాణ సన్నాహంతో హడావిడిగా ఉన్నారు భగవాన్ మాత్రం ఏ తొందర లేకుండా గంభీరంగా కూర్చున్నారు అంతా కలిసి కదలవంటే కదలవచ్చు వద్దంటే మానవచ్చు వారికి మూట కట్టాలా ముట్టాలా కండలం కర్ర కౌపీనం పైతుండు ఇవేరాలు అని ఆచార్య శంకరులు వర్ణించారు ఇలాంటి మహానుభావులనే ఈ ఆశ్రమం ఈ కార్యక్రమం ఈ భక్తులు ఈ బాదరబందీ అంతా పరుల కొరకు నటనామాత్రంగా జరుగుతున్నవే కాని వారికేం కావాలి నిజంగా కరుణామయులు కనుక మన అందరి కోసం కట్టుబడినట్లు ఇట్లా ఉన్నారే కాని లేకుంటే సంకల్పమాత్రాన సప్త సముద్రాలు దాటిపోలేరా స్వేచ్ఛగా ఇలా ఉండటం మన భాగ్యం సుమా రేపటి సమాచారం రాస్తాలే నీవు రావన్న మాటేనామ్రాట్టుకులు ఇరవై ఆరు పదకొండు నేటి ఉషహకాల వేదపారాయణ వినటానికి నేను వెళ్లేసరికి ఆశ్రమంలో అంతా గడబిడగా ఉన్నారు వండేవారు వార్చేవారు పురమాయించేవారు పాఠశాల అంతా పలువిధ సంభారాలతో నిండి చిత్రశాలగా ఉంది పులిహోర తధ్యోదనం చక్కెర పొంగలి వడలు వరుగులు పూరి కూటు ఇంకా ఎన్నెన్నో గంపలకెత్తను కొండకు పంపను సరిపోతున్నది నిరంజనానంద స్వాములు రాత్రి అంతా నిద్రపోయినట్లేదు శ్రమ అంతా వారిదేశుమా పూర్వం శ్రీకృష్ణుడు గొల్లలు ఏటేటా చేసే ఇంద్రయాగం మానిపించి గోవర్ధన పర్వతానికే పూజా నైవేద్యాలు అర్పింప నియోగించారట ఈ కొండకు ఎక్కే గంపలు చూస్తే కార్తీక మాసంలో వన సమారాధనకు చేసే ఉసిరిక పూజకు బదులు అరుణాచలానికే నివేదన చేస్తున్నట్లు అనిపించింది వేద పారాయణ అనంతరం భగవాన్ స్నానం పలహారం ముగించుకుని నందికి సరివచ్చు రంగస్వామి వెంటరాగా శివుని వలే కదిలి ఉదయార్క కిరణములు బారులు సాగి దారిచూప అరుణగిరిని ఆరోహించి సొంత ఇంటికి వెళ్లినట్లుగా స్కందాశ్రమానికి వెళ్లారు శ్రీవారికి ఒత్తిడి కాకుండా సుంత నిదానించి ఆగల గుంపులు గుంపులుగా భక్తులందరూ స్కందాశ్రమం చేరుకున్నారు శ్రీవారి సోదరి అలిమేలు నేను మరికొందరు స్త్రీలతో కొంచెం ఆలస్యంగా వెళ్లాము మేము వెళ్లేసరికి భగవాన్ భక్తులచే పరివేష్టింపబడి కట్టడం ముందు చెట్ల నీడన ఉన్నారు ఆహా ఋష్యాశ్రమం అంటే ఇది గదా అని అనిపించింది హరివంశంలో చెప్పినట్లు సంయమ ఈశ్వరులిచ్చు సంధ్యుషిమారులయేతి తుంపురులేవులు కలకలారబంబు చేసే పక్షుల కూజితాలే సామగానంగా బదరికాశ్రమం వలనే స్కందాశ్రమం కనువిందు కావించింది ఎందరో సాధకులు సన్యాసులే కాక పుదుచ్చేరి నుంచి మద్రాసు నుంచి విల్లిపురం నుంచి ఇంకా ఎక్కడెక్కడి నుంచో లాయర్లు డాక్టర్లు ఇంజనీరులు చిత్రలేఖకులు పత్రికా విలేఖరులు కౌలు గాయకులు ఎందరెందరో వచ్చారు స్త్రీలు బాలురు వృద్ధులు వీరు వారు అననేలా అందరూ హెచ్చు తగ్గులను విచారింపక నేలపై ఆసీనులై స్వామిని పరివేష్టించి అన్నిమిషలోచనులై శ్రీవారిని అవలోకిస్తూ కూర్చున్నారు అనేక ధాతు సముదాయంతో కూడిన అరుణాచలమే రక్తసింహాసనంగా ఆకాశవీధిని ఆవరించిన మేఘమే శ్వేత ఛత్రంగా అత విస్తరించిన బహుశాఖాసమన్విత వృక్ష సముదాయమే వింజామరులుగా మహాసామ్రాజ్య అభిషక్తుని వలే ఉన్న ఆ యోగ సామ్రాట్టునకు ప్రకృతికాంత నీరెండచే నివాళుడిచ్చింది అన్న ఆ దృశ్యం ఏమని రాయగలను ఆ మహాత్ముని ప్రశాంత గంభీర నిరతిశయ దృగ్విలోకముల కాంతి దశ దిశలా ఆవరించింది ఆ మందహాసం సరశ్చంద్రికల విరజిమ్మింది ఆ వాక్కు అమృతం వర్షించింది అట్లే మైమరచి కొంతసేపు కూర్చున్నాము ఫోటోగ్రాఫరులు వారు కనివారు చూచుకున్నారు తొమ్మిదిన్నరకు అవతల యథాప్రకారం మల్లి మహారాజు దబ్బారులాగా పోస్టు పేపర్లు వగైరా కార్యక్రమం అంతా కింద ఆశ్రమంలో వలనే నడిచింది ఆ వెనుక మబ్బులు అధికమై గాలి విసురడం చేత శిష్యులు ఒక తెల్లని సాలువ కప్పుకోవటానికి ఇచ్చారు ముఖం మాత్రం కనబడేటట్టుగా తల వళ్లు అంతా కప్పుకుని భగవాన్ కూర్చుంటే మా అవ్వ అలగమ్మ అపర అన్నట్లు తోచింది అత్తా నేను ఆ మాటే అనుకున్నాము ఆ దృశ్యం కూడా ఫోటో తీశారు మరికొంతసేపు శ్రీవారు గురస్తు మౌన వ్యాఖ్యానం అన్నట్లు మౌనబోధ చేశారు చిన్న సంశయా కావటానికి అయిన పుణ్యాత్ములు ఉందురులే భక్త సహోదరులు స్వామికి వేరే పొదుపుగా భోజనం పెట్టాలని చూచారు కాని ఆయన ఒప్పుకుంటారా తమ ఆసనం దగ్గరే టేబుల్ వేయించుకుని అందరితో పాటు విందు ఆరగించారు భోజనానంతరం విశ్రాంతి నిమిత్తం కటకటాలున్న ముందరి వసారా కట్టడంలోకి ఆసనం మార్చారు పది నిమిషాలు కొంచెం దూరంగా ఉన్నా క్రమంగా అంతా చుట్టూ చేరారు అమ్మ సమాచారం స్కందాశ్రమ నిర్మాణం నీటి వసతి వంట సామగ్రి రావటం కోతుల రాజ్యం నిమళ్ల నృత్యం పాముల చిలిమి చిరుతల కలిమి ఇత్యాది తమ గిరిజీవితం వినోద కథలుగా భగవాన్ చెబుతూ ఉంటే శ్రీవారి పాదాలకు ఎదురుగా ఉన్న కిటికీలో నుంచి చూస్తూ పక్కనున్న చిన్న గదిలో అత్త నేను మరికొందరు స్త్రీలతో కూర్చున్నా ఆ ప్రసంగ సమయంలో నూతనాగతులగు నాగనార్య కవి శ్రీవారి దృష్టి గోచరు ఎప్పుడు వచ్చారు అని వారిని ప్రశ్నించి నా వంక చూచి భగవాన్ అదిగో వారు వచ్చారు అని చెప్పారు నేను చూచానన్నాను ఆ వెంటనే ఏదో స్ఫురించినట్లు తేజస్సహితమైన దృష్టిని ఇటు ప్రసరింపచేసి అక్కడిని అమ్మ నిర్యాణమైంది ఆ బయటని ఆమెను కూర్చోపెట్టాను అప్పటికి ఆమె ముఖంలో మరణ చిహ్నం కనగానే లేదు సమాధిస్తవలే దివ్య తేజస్సు తాండవమాడుతూ ఉన్నది అక్కడే మీరున్న చోటని అన్న ఆ మహాత్ముని వాణి వేణువు వేవులలో ధ్వనించింది కన్నదగిన చోట నిలిచి వినదగిన మాట వింటిని నేడెంత సుదినం కపిలుడు దేవూతికి తత్వోపదేశము వనర్చి తరింపచేశాడు ధ్రువుడు సునీతిని మోక్షపథగామినిగా చేశాడు శంకరులు తమ జననికి శక్తిలోక పదప్రాప్తిని అనుగ్రహించారు శ్రీరమణులో మాతృదేవతకు అక్షయమోక్ష సామ్రాజ్యము ఇచ్చుటే కాక గౌరవ చిహ్నముగా ఆమె సమాధిపై మాతృభూతీశ్వరలింగమును ప్రతిష్ఠింపజేసి ఇహమందు ఆమె కీర్తిని చిరస్థాయిగా వనర్చారు అమ్మమాట శ్రీవారి నోట వినేసరికి నాకు ఆనందం కలిగి కళ్లు నీరు క్రమినవి అమ్మ మాట అమ్మాయితో చెప్పారన్నమాట నా తండ్రికి మహాత్ములిప్పుడూ అబలలను ఆదరిస్తారు వారి దృష్టికి స్త్రీ మాతృస్వరూపిణి అమ్మ రాకముందు ఆశ్రమంలో వంటయే లేదట అమ్మ వచ్చి భక్తులందరికూ సుష్ఠుగా భోజనం పెట్టింది ఆమె స్థాపించిన అగ్నిహోత్రుడే నేడు ఆశ్రమంలో పచన కార్యం నెరవేరుస్తూ వేల భక్తుల కుక్షి నింపుతున్నాడు పూజ్యురాల తల్లి చిత్రపటం అక్కడ ఉన్నదేమో అని వెనుతిరిగి చూచి లేకుండుట కించుకో విచారించి స్త్రీ జాతికి వన్న తెచ్చిన మేము ధన్యులం అని మనస్సునందే నమస్కరించి ఇంతలో రకరకాల పలహారాలు వచ్చినవి అవి తిన్న అరగంటకల్లా పూరీ కూటూ సాయంత్రం నాలుగు దాటింది పూరీ కూటూ తిని దారి పట్టాము ఒకరి వెనుక ఒకరుగా అందరినూ సాగనంపి అనుచర సమేతంగా అరుణ కిరణుడు అపరగిరికి చేరే సమయానికి అరుణగిరి సింహ పీఠావతరణం చేసి అల్లనల్లనా భగవానులు ఆశ్రమం చేరుకున్నారు యథాప్రకారం వేద పారాయణాది కార్యాలు నిర్వర్తింపబడినవి అన్నా వినుమా పదకొండు పంతొమ్మిది వందల నలభై ఐదు నిన్నటి జాబంతా నేడు విప్పి చూచాను స్కంధాశ్రమగా మనం చాలా ఆనందంగానే ఉంది కానీ బాగా ఆలోచిస్తే ఒక్క సంగతి జ్ఞాపకం వస్తోంది ఏమంటే కడుపాకలి కడద్రోయున అలరునోయమ్ అట్టి మార్గము చూపి అరయరాడమ్మా అని విన్నకోట వెంకటరత్నం ఒక పాటలో వ్రాశారు ఆ మాట నిజమైందని తోస్తోంది స్కండాశ్రమంలో ఉన్నంతసేపు ఏవో ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పి కడుపు నిండా భోజనం పెట్టి పొండి అన్నారు చూచావా దీనికే మైమరిచి ఉబ్బి తబ్బిబ్బౌతున్నాం అసలు ధనం ఆ అమృతమైన నిక్షేపం ఆ అరుణాచలంలో ఎక్కడో దాచిపెట్టారన్నా ఆ నిధిని వెటకి కనుక్కోకుండా పులిహోర పెరుగన్నం పెట్టి మత్తు చల్లినట్లు మరిపించారు సుమ ఒక్కళ్లైనా నోరెత్తి ఆ మాట ఆడగల అయితే మాతే లోపంలే ఇది కాదయ్యా మాకీయవలసింది ఏ కరసమగు ఓహిరం వేరే ఉంది అది అడిగితేగా అడగంది అమ్మైనా పెట్టదంటారు ఏదో కావాలి కావాలి అని సనగటమే కాని బాగా ఆకలై ఆర్తితో అడిగితే ఆ అమృతమయమైన విజ్ఞాన ఆహారం ఆరగింపు చేయదా అందరికీ కరుణాపూర్ణ సుధార్థి కదా అడగటం చేతకాలే నాకు వారిదేం పోయింది సొంత ఇంట్లో లాగా అరుణాచలంలో తమ నిక్షేపం గుప్తంగా దాచుకున్నారు ఎంత చిత్రమనుకున్నావు మహాత్ముల లీలలు సదా కిటికీలలో నుండి చూచుకుంటూనే ఉంటారు ఆ నిక్షేపాన్ని కనురెప్పపాటు కాలమైన మరువరుజుమాలాంటి వాళ్లకు ఆ నిక్షేపాన్ని కనిపెట్టుట సాధ్యమా అర్హత సంపాదించుకుంటే ఎప్పటికైనే వారే ఇస్తారేమో అదే సంపాదించాలి మనం పాత్ర దానం క్షేత్రమిరిగి విత్తనం అన్నారు పెద్దలు ఇలాంటి మహాదాత గురువుగా లభించి కూడా ఆ నిక్షేపాన్ని పొందలేకుండా ఉన్నాం ఎందువల్ల అర్హత సంపాదించినందువల్ల ఏమంటా నిజమేనా ఎనిమిది ఆత్మస్వరూపుని సేవ ఆత్మసేవ ఇరవై ఎనిమిది పదకొండు గత సెప్టెంబర్ అక్టోబర్ ఆ ప్రాంతాల భగవానులకు కాళ్ళనొప్పులు అధికంగా ఉండటం వల్ల తైలం రుద్ది కాళ్లు ఒత్తేవారు సేవకులు మిగతా చొరవు గల భక్తులంతా అరగంట చొప్పున వంతులు పడి కాళ్లు ఒక్కటం ప్రారంభించి సమయ అతిక్రమణకు ఆరంభించారు సేవకులను సహితం రండి పొండి అనే తప్ప రా పో అని పిలుచుటకే ఒప్పని భగవానులు ఇందుకు సహించగలరా కండించి వలదనుట వారి పని కాదు అందువల్ల చలోక్తిగా మీరంతా కాస్త ఆగండి నేనున్ను కాసేపు ఈ కాళ్ళు ఒత్తుతాను నాకు మాత్రం ఆ కొంచెం రావద్దు అని వారి చేతులు తొలగించి తామే కాళ్ళు ఒత్తుకోవటం ప్రారంభించారు నాకు చాలా విచిత్రంగా ఉండటమే కాకుండా ఏ నరాల్లోనైనా శ్రీవారి పాదాలు అంటి నమస్కరిద్దాం అన్న కోరిక ఉంటే దీంతో పూర్తిగా నశించిపోయింది శ్రీవారి మాటలే చిత్రంగా ఉంటవి ఆ పుణ్యం కొంచెం వారికి కావాలట ప్రవంత సూక్ష్మత కలవారికి ఇంతకంటే గొప్ప హెచ్చరిక ఏం కావాలి ఆ రోజుల్లోనే ఇక్కడే నివాసంగా ఉంటున్న రిటైర్డ్ జడ్జి పండిన వృద్ధు ప్రతాప్ రాయ్ దేశాయ్ అనేవారు భగవాన్ని సమీపించి స్వామి నాకు కూడా గు సేవలో భాగమివ్వాలి అన్నారు ఓహో సరి సరి ఆత్మావై గురుహు అన్నారు ఆత్మ సేవ చేసుకుంటే గురుసేవ చేసినట్లే డెబ్బై ఏళ్లు దాటినవి మీరా నాకు సేవ చేసేది చాలు చాలు ఇకనైనా ఆత్మసేవ చేసుకోండి తలక్కండా ఊరికే ఉంటే అంతే చాలు అన్నారు భగవాన్ సరిగా విచారిస్తే ఇంతకన్నా ఉపదేశం ఏముంది తలక్కుండా ఊరికే ఉంటే చాలట అట్లా ఉండటం భగవానునికే సహజంగాని మనకు సాధ్యమా ఎంత తప్పించినా ఆ స్థితి రాలేదే శ్రీవారి కరుణ మీద ఆధారపడటం కంటే చేయగలిగింది ఏమున్నది ఇప్పటికి దాదాపు ఒక సంవత్సరం అవుతుందనుకుంటా శ్రీ రామచంద్రరావు గారు ఆయుర్వేద వైద్యులు కదూ వారు భగవాన్ శరీరానికి బలమిచ్చే ఔషధం చేయటానికని దినుసులన్నీ జాబితా వ్రాసి శ్రీవారికి చూపారు ఒకనాడు చెప్పగానే వినే బుద్దిమంతుడకు పిల్లవాని వలే చదివి వాటి వాటి మంచి గుణాలు పొగిడి ఎవరికయ్యా మందు అన్నారు భగవాన్ భగవాన్లకే అన్న అన్నమాట చల్లగా విని సరి సరి పెద్ద జాబితా అయితే ఇచ్చారు గాని కాసుకెక్కడికి పోయేది పది రూపాయలవుతుంది ఎవరిని ఆశించేది అన్నారు భగవాన్ ఇదంతా ఎవరిది స్వామి అన్నారొకరు చల్లగా ఓహో సరిసరి నాకేముంది పైసా కావాలంటే పోయి ఆ సర్వాధికారిని అడగవలసిందే ఎవరడుగుతారు ఇప్పుడు గంట పోతే పట్టెడన్నం పెడతారు అందరితో పాటు తినివస్తాను ఆలస్యమైతే పెట్టం పొమ్మంటారేమో అన్న భయంతో ఆ వడ్డనలోనూ లో ఫస్టే నేను అన్నారు భగవాన్ పాపం ఆ వైద్యులు కంపిత జోడించి ఊరికే జాబితా చూపించాను గాని దినుసులు నేను తెస్తాను స్వామి అంటే సరేనయ్యా తెస్తారు సరే ఇది నాకు మంచిదైతే వీరందరికీ మంచిది కాదా నాతో పాటు అందరికీ ఇవ్వగలగా అన్నారు భగవాన్ మాకందరికీ ఎందుకు బాబు అంటే తిరిగి పనిచేసే వాళ్లకు బలమిచ్చే మందు వద్దుగాని తిను కూర్చుండే నాకు మాత్రం కావాలా చాలు చాలు పొండి అన్నారు భగవాన్ డాక్టర్ శ్రీనివాసరావు గారు ఒకప్పుడు ఇంగ్లీషు మందేదో బలమిచ్చేది ఉన్నది భగవానులు అది పుచ్చుకుంటే మంచిది అన్నారు అవునండి మంచిదే మీరు ధనవంతులు ఏదైనా తినవచ్చును నేను బిచ్చగాడిని అంత ఖరీదుగల మందులు నాకెట్లా వస్తవి అన్నారు భగవాన్ అన్ని వద్దంటారు గాని తినేటట్టయితే రావా పోని మందులు కాకుంటే మానే ఆహారమైన బలకరమైనది తినకూడదా అరవిందులు చూడండి పాలు పళ్ళు బాదం మొదలైనవి తిని బలిష్ఠులై ఉంటారు వారి భోజనమే ప్రత్యేకం అన్నారు డాక్టరు భగవాన్ సరేసరి ఇవన్నీ తినేందుకు నాకేముంది దరిద్ర నారాయణుణ్ణి పైగా నేనేం వంటరిగా ఏమి గంపంత సంసారం అందరికీ పళ్ళు పాలు బాదం ఎట్లా వస్తవి అన్నారు భగవాన్ ప్రత్యేకతంటే వారికి గిట్టనే గిట్టదు ఎవరైనా తినుబండారాలు తెచ్చి అందరికీ పెట్టి తమకు పెట్టకున్నా సంతృప్తిగానే ఉంటుందట గాని తమకు ఇచ్చి ఇతరులకు ఇయ్యకుంటే తమ అవమానపరిచినట్లు ఉంటుందని శ్రీవారు ఎన్నోసార్లు చెబుతూ ఉంటారు త్రోవన నడిచేటప్పుడు ఎదురు పట్ట వాళ్లు కూడా సహించక తామే తప్పుకుని వారిని పోనిచ్చిన వెనుక తాము నడుస్తారే కాని ముందు అడుగిడుటకు ఒప్పుకోరు ఆ సమత్వంలో ఆ త్యాగంలో సహస్రాంశమైన అలవర్చుకోగలిగితే ధన్యులం సుమా వారి అభిప్రాయం తెలియక నా వంటి మందమతులు ఆహార విషయంలో వారి ఎందు ఇంచుక ప్రత్యేకత చూపితే క్షమామూర్తులు కనుక చాలా భాగం సహిస్తారు గాని మితిమీరితే విసికి ఏం చేసేది వాళ్ల చెయ్యి పైదయింది నా చెయ్యి కిందయింది వాళ్లు పెట్టేవాళ్లు నేను తినేవాణ్ణి చెప్పినట్లు విని పెట్టినట్లు తినాలి స్వామిత్వం అంటే ఇది అని మీరంతా నేర్చుకోవచ్చు తెలిసిందా అంటారు ఇంతకంటే శిక్షణ ఏం కావాలి ఆ మధ్య సుమారు రెండేళ్లవుతుందనుకుంటా చాలా కాలం నుంచి వస్తూ పోతూ ఉన్న వృద్ధ బ్రాహ్మణ దంపతులు గుంటూరు వాస్తవ్యులు కొండయ్య అనేవారు ఇక్కడికి వచ్చి రెండు నెలలున్నారు ఆ బ్రాహ్మణుడు ఇల్లు వాకిలి బిడ్డలు మొదలైనవి వదిలి నెల రెండు నెలల కంటే ఉండలేడు కాని నెపం భార్య మీద పెట్టాలను ఏమో భగవాన్ దగ్గరకు వచ్చి ఈ సంసార బాధలు పడలేను మా ఆవిడను కూడా రావద్దంటే వచ్చింది రెండు నెలలు ఇంటి వద్ద ఏదో ఇబ్బంది పోదరండి అంటుంది నువ్వు పో అంటే పోదు నేనెంత చెప్పినా వినదు కాస్త చెప్పి పంపండి నేను తమతో పాటు ఇంత తిని ఇక్కడే పడి ఉంటాను అన్నాడు శ్రీవారు వినోదంగా సంసారం విడిచి ఎక్కడికండి పోయేది ఆకాశం మీదికి ఎగురుతామా భూమి మీదే కదా ఉండేది మనం ఎక్కడుంటే అక్కడే సంసారం నేను ఏమీ వద్దని వచ్చాను చూడండి ఇప్పుడు ఎంత సంసారము మీ సంసారం కంటే నూరు రెట్లు అధికంగా ఉంది మీరు ఆమెను పొమ్మని చెప్పమంటారు ఆమె వచ్చి నేనెక్కడికి పోయేది స్వామి ఇక్కడే ఉంటానంటుంది ఆమెకేం చెప్పేది మీ సంసారం మీకు వద్దంటారు నా ఈ సంసారం నేనేం చేసేది ఇదంతా విడిచి నేనెక్కడికి పోయేది అన్నారు భగవాన్ హాల్లో అంతా నవ్వులు ఊ భగవాన్లకి బంధరహితులు కనుక ఎంత సంసారమన్నా భరిస్తారు అంటూ చెతికిలబడ్డాడు ఆ వృద్ధు శ్రీవారి పరిహాసం చూచి తీరాలి సాధారణంగా వారు మాట్లాడే మాట ఏదైనా బోధగానే ఉంటుంది మా భక్తులంతా ఎప్పుడు కాలు నొప్పనో కడుపునొప్పనో వారికి నివేదించటం పరిపాటైంది ఈ మధ్య వచ్చి నా కళ్ళు జబ్బుగా ఉన్నవి సరిగా కనిపించటం లేదు భగవాన్ అనుగ్రహించాలి అంటే సరే అన్నట్లు తల ఊపి వారటి పోగానే వారు కళ్లకు జబ్బంటారు నా కా జబ్బు నేనెవరితో చెప్పు అన్నారు భగవాస్తుయినట్లు కూర్చున్నాం భగవాన్ ఇట్లా అప్పుడప్పుడు అనడం కద్దు సంసారం అంటే ఏమి ఒకటి పన్నెండు పంతొమ్మిది వందల నలభై వచ్చిన కొత్తలోని ఒక దినం మధ్యాహ్నం మూడు గంటలకు కొత్తగా వచ్చిన ఆంధ్రులకరు నడివయస్సు వారు భగవాన్ని సమీపించి స్వామి నేను రామనామం నియమంగా ఉదయం ఒక గంట సాయంత్రం ఒక గంట జపిస్తూ ఉంటే కొంతసేపటికే తలుపులు ఒకటొకటిగా బయలుదేరి అంతకంతకు అధికమై ఎప్పటికో మనం చేసే జపం మరిచిపోయామే అని చూస్తుంది ఏం చేసేది అన్నారు అప్పుడు మళ్లీ ఆ నామాన్ని పట్టుకోండి అన్నారు భగవాన్ అందరికీ నవ్వు వచ్చింది పాపం ఆయన ఖిన్నుడై ఈ అంతరాయాలు రావటానికి కారణం సంసారం గదా అందువల్ల సంసారం వదిలేద్దామా అని యోచిస్తున్నాను అన్నాడు ఓహో అట్లాగా అసలు సంసారం అంటే ఏమి అది లోపల ఉన్నదా బయట ఉన్నదా అన్నారు భగవాన్ భార్య పిల్లలు ఇత్యాదులండి అన్నారు ఆయన అదేనా సంసారం వారేం చేశారండి అసలు సంసారం అంటే ఏదో తెలుసుకోండి ముందు ఆ వెనుక విడవటం మాట యోచిద్దాం అన్నారు భగవాన్ ఆయన నిరుత్తరుడే తలవంచి వంచి ఊరుకున్నాడు భగవాన్ హృదయం జాలితో నిండిపోయింది కరుణాపూర్ణ దృష్టితో చూస్తూ భార్య పిల్లలను వదిలి వస్తారు అనుకోండి ఇక్కడుంటే ఇదొక విధమైన సంసారం అవుతుంది సన్యసిస్తారనుకోండి కర్ర కమండలం ఇత్యాదులతో అదొక రకపు సంసారంగా పరిణమిస్తుంది ఎందుకది సంసారమంటే మనస్సంసారమే ఆ సంసారాన్ని విడిస్తే ఎక్కడ ఉన్నా ఒకటే ఏది బాధించదు అన్నారు భగవాన్ పాపం ఆయనకి ఇంచుక ధైర్యం వచ్చి ఆ అదే స్వామి ఆ మనస్సంసారమే ఎట్లా విడవటం అన్నాడు అదేనండి రామనామం జపం చేస్తున్నాను అన్నారు గదా తలపుల వరవడిలో అప్పుడప్పుడు అరే మనం చేసే జపం మర్చిపోయినామే అన్న జ్ఞప్తి వస్తోంది కదా ఆ జ్ఞప్తినే వృద్ధిపరచుకుని ఆ నామాన్నే పట్టుకుంటూ ఉండండి క్రమంగా తలపుల బలం తగ్గుతుంది ఆ నామజపానికి క్రమానుసారం అంతరాంతరాలు చెప్పే ఉన్నవి పెద్దగా జపించడం కన్నా పెదిమ కదలీ కదలనట్లు జపించడం లెస్స అంతకన్నా చిత్త జపం దానికన్నా ధ్యానం ఉత్తమం అన్నారు భగవాన్ వచ్చిన దోవనే పోండి ఒకటి పన్నెండు పంతొమ్మిది వందల నలభై ఐదు మరొకప్పుడు ఒక ఆంధ్రయువకుడు వచ్చి స్వామి నేను మోక్షాపేక్షతో తప్పిస్తూ ఆ మోక్షం పొందడానికి మార్గమేదో తెలుసుకోవాలని వేదాంత గ్రంథాలు ఏమేమో చదివాను వాటన్నిటిలో అనేక విధాలుగా వ్రాసారు ఇంకా పెద్దలందరినో దర్శించి వారిని అడిగితే అంతా తలా ఒక త్రోవ చెప్పారు ఏమీ తోచక మీ వద్దకు వచ్చాను ఏ త్రోవన పొమ్మంటారో చెప్పండి అన్నాడు భగవాన్ మందహాసం చేస్తూ సరి సరి మంచిది వచ్చిన త్రోవనే పొండి అన్నారు అందరికీ నవ్వు వచ్చింది పాపం ఆ నిరుత్తరుడే ఖిన్నవదనంతో భగవాన్ బయటికి వెళ్లేదాకా ఉండి వారు వెళ్లిన వెనుక అక్కడి వారితో అయ్యా నేను ఎంతో ఆశ పెట్టుకుని ధనవ్యయానికి లక్ష్య పెట్టక మోక్షాపేక్షతో అంత దూరం నుంచి కష్టపడి వస్తే వచ్చిన త్రోవనే పొమ్మంటారే ఇదెక్కడి న్యాయం ఇదేమి పరిహాసమా అని కటకటపడ్డాడు అప్పుడు ఒకరు అందుకుని అయ్యా పరిహాసం కాదు సరైన సమాధానమే చెప్పారు నేనెవరు అను విచారణే మోక్షానికి సులభ మార్గమని శ్రీవారి సిద్ధాంతం నేను నువ్వు చేరడానికి ఏత్రోవన త్రోవన పోయేది అని మీరడిగారు గనక అనేది ఏ వచ్చిందో ఆ త్రోవనే పోతే మోక్షం పొందుతారని వారి మాటలకు అర్థం ఒకవేళ పరిహాసంగా చెప్పినా మహాత్ముల వాణి యథార్థాన్నే స్ఫురింపచేస్తుందని చెప్పి నేనెవడను అన్న పుస్తకం తెచ్చి ఆ యువకుడు తెల్లబోయి అదే ఉపదేశంగా గ్రహించి భగవానులకు ప్రణమిల్లి వెళ్లిపోయాడు ఇట్లా పరిహాసంగా గాని చెలోక్తిగాని ఓదార్పుగాని భగవాన్ ఎప్పుడూ బోధిస్తూనే ఉంటారు శాంతమ్మగారు పాకశాలలో పనికి ప్రారంభించిన కొత్తలో ఒకనాడు శ్రీవారిని ఉద్దేశించి నాకు ధ్యానం చేసుకుంటూ కూర్చోవాలని తోస్తుంది పనిచేసేది ఎట్లా అని అన్నదట భగవాన్ ఛలోక్తిగా మనస్సు ఉన్నచోటే ఉంచి శరీరం పనిచేయని అన్నారట నేనిక్కడికి వచ్చిన మొదటి రోజుల్లో మధ్య మధ్య ఇంటిమీద ధ్యాసతో బయల్దేరే ముందు అట్టే జనం లేకుండా చూచి శ్రీవారిని సమీపించి పోవాలంటే మళ్లీ ఆ గొడవల్లో పడిపోతానేమో అన్న భయం కలుగుతున్నదే అంటే భగవా అంతా వచ్చి మనలోనే పడుతుంటే మనమెక్కడికి పోయి పడేది అని ఈ బంధాలింకా వదలలేదే అంటే వచ్చేది రాని పోయేది పోని నీకేమి అని అనేవారు భగవాన్ ఆ నేను అనేది ఏదో సరిగ్గా చూడగలిగితే మనకు ఈ బాధలుంటవా అంతా వచ్చి మనలోనే పడుతుంటే మనమెక్కడికి పోయి పడేది అని ఈ బాధలింకా వదల్లేదే అని నేనంటే వచ్చేది రాని పోయేది పోని నీకేమి అని అనేవారు నేను అనేది ఏదో సరిగ్గా చూడగలిగితే మనకు ఈ బాధలుంటాయాక భక్తి మూడు పన్నెండు నలభై పంతొమ్మిది వందల నలభై నాలుగు ఆగస్టులో ఢిల్లీ బిర్లా మందిరం నుండి హిందూమత ధర్మ ప్రచారకుడైన చిన్మయానంద అనే బెంగాలీ యువకుడు ధారి వచ్చాడు ఇక్కడికి అతడు అనేక దేశాలు తిరిగి అరవిందాశ్రమానికి వెళ్లి దిలీప్ కుమార్ రాయ్ వద్ద నుండి జాబు తెచ్చాడు సంకీర్తనమంటే చాలా ప్రియం చక్కని కంఠం చైతన్య భక్తి మార్గ అవలంబకుడని ఒక ఆధునిక అధ్యాత్మ సంస్థ నిర్వాహకులు నువ్వు స్థిమితంగా ఒక్కచోటనే ఉంటే తప్ప జీవిత లక్ష్యాన్ని పొందజాలని అభిప్రాయం ఏ విధంగా ఉంటుందో అని ఒక దినం శ్రీవారిని సమీపించి సమిష్టిగా స్వామి సాధకులైన వారు సంకీర్తనాపరులై దేశ సంచారం చేస్తూ జీవిత లక్ష్యాన్ని పొందవచ్చునా లేక ఒక్కచోటనే స్థిరంగా ఉండిపోవలనా అన్నాడు భగవాన్ ఎన్ని చోట్లకు తిరిగినా మనస్సును ఒక్కచోటనే లక్ష్యమందే ఉంచుకోవడం మంచిది శరీరం చోటనే ఉంచి మనస్సును తిరగనిస్తే ఏం లాభం అన్నారు భగవాన్ అంతకు పూర్వం కూడా కొందరు ఇట్లాగే అహేతుక భక్తిని గురించి ప్రసంగిస్తూ అది సంభవమా అంటే సంభవం కాకేమీ ప్రహ్లాద నారదాదులది అహేతుక భక్తియే కదా అని భగవాన్ సెలవిచ్చి ఉన్నారు అరుణాచలని ఎందు మన భగవాన్ చూపిన భక్తి ఇందుకు నిదర్శనమే కదా ప్రథమ సందర్శనమంది అప్ప నీ ఆజ్ఞను అనుసరించి వచ్చి నన్ను అర్పించుకున్నాను అన్నారు భగవాన్ ఆయన రమ్మన్నాడట ఈయన వచ్చిరట ఆయన రమ్మన్నాడో ఎందుకు ఈయన వచ్చారో వచ్చి సర్వస్వార్పణ చేసుకున్నారు ఏ హేతువును పురస్కరించుకుని చేశారంటే ఏమో ఏం చెప్పేందుకున్నది అరవన్లో భగవాసిన అరుణాచల నవమణిమాల ఏడవ చరణంలో ఉన్న భావం చూడు నను దీనాత్ముని పాలింప నాడే కొంటివి నా మనస్సు తనువు నాకిక ఉండునే ఏ కొరతయునైనా కొరతయుణమును కూడా నీవే కానిచో ఎంచెను నా ప్రాణమా నీ ఇష్టము ఎదియో అట్లే ఉనర్పు పరమేశ్వ భక్తి నారప్రవాహమే నాకు వసంగు ఇది గిద్దలూరు నరసింహరావు గారి అనువాదం ఈ భక్తిలో ఏ హేతువు స్ఫురిస్తోందో చెప్పు అహేతుక భక్తి అనన్య భక్తి పూర్ణ భక్తి ఇవన్నీ జ్ఞానానికి పర్యాయ పదాలే కాని వేరు కావనిన్ని భగవాన్ అప్పుడప్పుడు సెలవిస్తూ ఉంటారు ఈ మధ్య ఒకరోజు ఉదయం ఏదో అలవాట్లను బట్టి ప్రసంగం వచ్చి భగవాన్ తమ తల్లి రావడం ఆమె నివాసం మొదలైన సంగతులు చెబుతూ ఇట్లా అన్నారు అమ్మ తరచూ వస్తూ ఉండటం వస్తే కొన్నాళ్లు నిలువగా ఉండటం సాగించిన వెనుక సహజంగా నేను పశుపక్షాదులను సహితం మర్యాదగా పిలుస్తూ ఉంటాను కదా అదే విధంగా ఆమెను కూడా మీరు మీరు అని పిలవబోతే ఏదో ఘాతం చేసినట్లు తోచింది నాకు అంతటితో ఆ మర్యాద వాచకం మానేసి మామూలుగానే పిలుస్తూ వచ్చాను సహజమైన అలవాట్లు మార్చుకోవాలంటే ఏదో ఎరువు పెట్టినట్లుంటుంది అయినా ఈ శరీరంతో ఏమున్నది అని డగ్గుత్తికతో వారు అనేసరికి ఆనందా ఆనందాశ్రువులతో నా కళ్ళు నిండినవి నుసాల నూత్న యవ్వనమునందు అడుగిడకముందే ఇహ ఆపేక్షవదలి పర ఆపేక్ష పావనమైన అరుణాచలమునకు పరువెత్తి వచ్చి పరమ నిర్వాణ సామ్రాజ్యానికి పట్టాభిషిక్తుడైన పుత్రుని ధరిసి అమ్మా అమ్మా అని పిలిపించుకున్నది ఆ తల్లి ఎంత భాగ్యము మాతృదేవోభవ అని వేదాలలో మొదటనే చెప్పారు పూజనీయంగా తల్లిని చిత్రమేమంటే ఆమెను మర్యాదగా పిలవటం అసహజంగా తోచిందట వారికి నిజంగా వారు రండి పొండి అని పిలిస్తే ఆమెకు ప్రాణం పోయినట్లుండదు అమ్మా ఏమే అంటే తృప్తిగా ఉంటుంది ఈ చిన్న మాట కోసం ఆమెనెందుకు కష్టపెట్టడం అని కాపోలు భగవాన్ల ఉద్దేశం అమ్మ పోయిన బంధం వదిలింది కదా ఇంకా స్వేచ్ఛగా తిరుగుదాం అని ఒక స్థలమని లేకుండా కొండ గుహలలో ఎక్కడైనా ఒంటరిగా ఉండిపోదాం అనుకుంటే అంతకంటే పెద్ద బంధం ఇప్పుడు కదలటానికే వీలి అని భగవాన్ ఎన్నిసార్లు ఉంటారు వారిని కన్న తల్లి ఒక్కతే కాని వారి సంతానం వేల సంఖ్యను మించిందాయే మరి ఈ బంధం పెద్దది కాదు మొన్న చూడు స్కందాశ్రమం మరమ్మత్తు చేస్తున్నారని విని ఈ భాద్రపదం చివరగాగోలు ఒకరోజు మధ్యాహ్నం భోజనమైన వెనుక యథాప్రకారం బయటికి వెళ్లి ఆ వెళ్ళటం వెళ్ళటం ఇట్టే చూచివత్తామని ఎవరితో చెప్పకుండా కూడా వచ్చిన రంగస్వామితో సహా శ్రీవారు స్కందాశ్రమానికి వెళితే శివమెత్తినట్లు అంతా వెళ్లి వారిని చుట్టుముట్టుకున్నాం కదలనీయకుండా ఈ గుంపునంతా వేసుకుని ఎట్లాగో రాత్రి ఎనిమిదింటికి ఆశ్రమం చేరుకోవటం గగనమైంది మరి పదిహేను రోజుల కల్లా ఈ ఆశ్రమం నుంచి స్కందాశ్రమానికి వెళ్లే దోవంతా రోడ్డు వలే బాగు చేసి పనివాళ్లు భగవాను వచ్చి చూడమని ప్రార్థిస్తే చూస్తాన్లే అన్నారు భగవాన్ మేమంతా వెడదాం వెడదామని గుబ్బలాట పడితే విందు ఏర్పాటు అయిన వెనుక అందరం పోదామని ఉదయం లాలించి చెప్పి సాయంత్రం ఐదు గంటల వేళ శ్రీవార్ మామూలు ప్రకారం బయటికి వెళ్లి ఎవరికీ తెలియకుండా స్కంధాశ్రమానికి వెళ్లారు ఈ సంగతి తెలిసి స్త్రీలేమి పురుషులేమి చీకటిని లెక్క చేయకుండా టార్చీలు లాంతర్లు కర్రలు తీసుకుని కొండెక్కారు శ్రీవారి బుజ్జగింపు నెరుగనివారు సరే ఎరిగిన నేనున్ను వెళ్లకూడదని నిశ్చయించుకుని కొండ మొదటి మలుపు వరకు రెండు సార్లు ఎక్కి దిగి కూడా అంతా పెడుతున్నారే అనే చాపల్యంతో వారందరికీ వెనుక నేను వెళ్లాను కోతిని ఎంత బుజ్జగించినా సహజ చేష్టలు విడవనట్లు ఎంత అణచినా ఈ మనస్సు సహజ గుణం తరువాత ఎంత చింతించినా ప్రయోజనమేముంది నిజంగా ఆ చీకట్లో పడి బిడ్డలంతా వస్తే కూచోటానికైనా వ్యవధి లేకపోయిందని తినటానికి ఏమీ లేదని శ్రీవారికి ఎంతో కష్టంగా ఉంది అందుకే కరుణామైలు కనుక తరువాత విందు భోజనం ఏర్పాటు చేశారు ఎంత శక్తి సంపన్నులు కాకుంటే ఇంత సంసారం ఈదగలరు ఎంత శాంతి సమృద్ధులు కాకుంటే ఇంత సంసారంలో ఉండిన్ని దేన్ని అంటక బంధరహితులై ఉండగలరు మహాత్ములు అన్నిటికీ సమర్థులేసుమ పదహైదు నిర్యాణం మొన్న ఇరవై ఏడవ తేదీ గురువారం రాత్రి రెండు ముప్పావు గంటలకు మాతృ సమానురాలైన ఎచ్చమ్మ గారు శరీరం విడిచి శ్రీ రమణ చరణార ఐక్యమైంది ఇది వ్రాయడానికి విచారించేందుకు బదులు సంతోషమునే సూచింపవలసి ఉన్నది నేను ఆశ్రమం దగ్గరకు మకాం మార్చిన వెనుక ఆమె ఎప్పుడు నిన్ను బిడ్డలాగా ప్రేమించాను నన్ను కడతీరుస్తావనుకున్నాను నీవో దూరంగా వెళ్లావు ఇక చచ్చిన వెనక సాగడానికి వస్తావు అంతే కదా అని కళ్ల నిండా నీరు తెచ్చుకునేది అట్లాగే జగ్వని కూడా తెలియకుండా మరణవార్తే నాకు తెలిసింది రాయి బిడ్డ లక్క తల్లి అని పెద్దలు సామెత చెబుతారు నా పట్ల అదే స్థిరమైందని విచారిస్తున్నాను ఇరవై ఐదవ తేదీన బట్టలిచ్చి వచ్చి గతదినం మేనల్లు భార్య గతించినందుకు వచ్చిన వారికి ఆమె వంట చేస్తోందని చెప్పారు గదా ఆ సాయంత్రమే లేవలేక దాహం అంటే నీళ్లిచ్చారట త్రాగి మరి లేవనందున మేనల్లుడు మేనకోడలు తప్ప మిగతా వారు ఆ మేనకోడలు చెప్పినట్లు మరణ క్రమం నీళ్లు త్రాగిన వెనక మరి మాటలేక ఆహారం పోక పడక పెట్టిందట మర్నాడు ఈ వార్త భగవానులకు నివేదించారట ఇరవై ఏడవ తేదీన ఎక్కువగా ఉంటే బంధువులకు తంతి ద్వారా తెలియచేశారు అంత మైకంలోనూ ఎవరన్నా పిలిస్తే అతకు రకంగా కన్ను విప్పి గమనించటం చూచి సాయంత్రం నాలుగింటికి ఒక ఇల్లాలు ఈ తెలివి ఎంతలో ఉన్నదో చూద్దామని ఈ రోజున భగవాన్లకు అన్నం పంపలేదే అన్నదట వెంటనే ఆ అన్న శబ్దంతో కళ్ళు విప్పి ప్రశ్న సూచకంగా చూస్తే ఈ స్థితిలో కలత కలిగించరాదని పంపాము అని మేనగూడనంటే సారి అన్నట్లు తల వ్రత దీక్షంటే అది కదా మరణావస్థలో ఉన్న కైంకర్యం ఆ తల్లిని ఏమని పొగడాలి రాత్రి ఎనిమిది గంటలకు గుణుగు మాటతో బంధం వదిలి చూపు మారి మరణ అవస్థ పడుతుంటే మేనల్లుడు వచ్చి భగవానులకు నివేదించాడు ఆశ్రమస్తులు డాక్టరు వెళ్లి చూచి లాభం లేదు అని చెప్పిన వెనుక జీవప్రాయశ్చిత్తం చేశారట మొత్తం మీద భగవంతులకు చెప్పిన వెనుక అట్టే బాధ లేకుండా శ్వాస క్షీణించి రాత్రి రెండూ ముప్పావుకు మరణించింది సుస్థిగా ఉన్నదన్న మాట గురువారం సాయంత్రం తెలిసింది నాకు మర్నాడు ఉదయం చూద్దామని బయలుదేరి ఆశ్రమానికి వస్తే మరణ వార్త తెలిసింది అనుమతికై వెళ్లి భగవానులకు చెప్పాను ఆ పోయిందా హా ఈ కష్టం నివృత్తి చేసుకుని ఎప్పుడు పోతుందా అని చూస్తున్నాను పోయింది నివృత్తి చేసుకుని సరిసరి పోయిరండి అని సెలవిచ్చారు భగవాన్ కొందరు భక్తులతో కలిసి వెళ్లాను కాంతిహీనం కాని ముఖంతో ఉన్న ఆమెను చూడగానే దుఃఖం వచ్చింది కొంచెం రాజస ప్రకృతే కావచ్చు కానీ నేను ఒంటరిగా వచ్చిన రోజుల్లో అండగా ఉండి కాపాడింది ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా బస మార్చినా ఇబ్బంది రోజుల్లో భగవాన్లతో పాటు నాకు అన్నం తెచ్చిపెట్టేది లోగడ ఆమె నాకు నియమించిన ప్రకారం గంగా స్నానం చేయించి విభూతి పోసి రుద్రాక్షమాల వేసి సాగ నంపి వచ్చాను బంధువులంతా దహనానికే నిశ్చయించారు రెండున్నరకు వచ్చి భగవాన్లకు నమస్కరిస్తే ఎట్లా పోయింది ఏం చేశారు అని ప్రశ్నించారు భగవాన్ దహనమే నిశ్చయించారు అస్థికలు వారి ఊళ్ళో సమాధి చేసి తులసి వేసి పూజించమని ఆమె అన్నట్లు బంధువులు చెప్పారు అని జవాబిచ్చాను సరిసరి అదే మంచిది గణపతి శాస్త్రికి వాళ్లకు అట్లాగే చేశారు అన్నారు భగవాను నేను కూర్చున్న వెనుక ఓదార్పుగా నాతో మళ్లీ ఇట్లా అన్నారు భగవాన్ ఆమెకు నేను ఎన్నో చెప్పి చూచాను ఈ అన్నం కోసం ఎందుకిట్లా కష్టపడతావు వద్దు అని ఊహ స్వామికి పెట్టంది తిననని ఒకటే పట్టు ఈ రోజు కూడా పంపారు అన్నం ఎందుకింకా వద్దన్నాను ఇంకా ఆ మొదలయారు పాటి ముసిలిది ఉంది అని అనేసరికి నాకు దుఃఖం వచ్చింది ఏదైనా ఆ ఎచ్చమ్మ నాకు పెట్టినప్పుడు అది నేను తినకుంటే ఆమెకు కోపం వచ్చేది అన్నాను అప్పటికే నా కళ్లు నీళ్లతో నిండినవి అవునవును అంటూ భగవాన్ ప్రసంగం మార్చారు ముప్పై ఎనిమిది నుంచి స్వామికి పెట్టకుండా తాను తిననన్న వ్రత దీక్షకు భగవాను అనుగ్రహమే రక్షగా భగవత్ ఆరాధన చేసిన ఒక భక్తురాలిహ జీవితం అంతరించింది మరొక విశేషం ఏమంటే ఇరవై ఏడవ తేదీ సాయంత్రం పారాయణ ముగిసిన వెనుక హాలును ప్రదక్షిణించి నమస్కరిద్దామని లోపలకు వెళ్లేసరికి శ్రీవారు తదేక దీక్షతో ధ్యానమగ్నులై ఎదుచేటులు అటుజార విడిచి అచలాకారంగా పద్మాసనంతో కూర్చుని ఉన్నారు ఉజ్వలమైన జ్యోతిద్వయమో అన్నట్లుగా కళ్ళు మిరిముట్లు గొలుపుతూ అలౌకికమైన తేజఃపుంజమే ఆకృతి ధరించిందా అన్నట్లు ఉన్న ఆ మూర్తిని చూచి విభ్రాంతి చెందాను పరికించి చూడాలనిపించింది కాని ఆ తీక్ష్ణత సహించలేక నమస్కరించి మహాత్ములు ఇట్లా ఉజ్వల స్వరూపం దాల్చడానికి కారణం ఉండకపోదు అని యోచిస్తూ ఇంటికి వచ్చాను రాత్రి భోజనానంతరం ఇష్టాగోష్ఠి సమయం గడిచిన వెనుక కృష్ణభిక్షులు ఒక స్నేహితునితో మన ఇంటికి వచ్చారు విశేషమేమంటే భగవాన్ అన్యమనస్కులై ఉజ్వల రూపంతో సాయంత్రం మొదలు ఇప్పటి వరకు ఉన్నారని దీనికేదో గొప్ప కారణం ఉంటుందని అన్నారు ఏమా ఏమా అనుకున్నాం నిన్న ఎచ్చమ్మ మరణక్రమం వినటంలో మొన్న సాయంత్రం ఐదు గంటల నుంచి ఆమె మరణ వేదనలో పడ్డదని తొమ్మిది గంటలకు భగవాన్ల వద్ద నివేదించిన వెనుక బాధలన్నీ అణిగి ప్రశాంతంగా జీవయాత్ర ముగించిందని చెప్పారు ఆ సాయంత్రం భగవాన్ ఉజ్వలమూర్తిని ధరించడం ఈ భక్తురాలి భవపాస విముక్తికే కాబోలు అని మేము అప్పుడు అనుకున్నాం పదహారు మొదటి భిక్ష ము మొన్న ఒకనాటి మధ్యాహ్నం ఇష్టాగోష్ఠిలో భగవాన్ తాము ఈ ఊరు వచ్చిన మొదటి రోజులలోని సమాచారం జ్ఞప్తికి వచ్చి ఇట్లా సెలవిచ్చారు గోపుర సుబ్రహ్మణ్యేశ్వర దేవాలయంలో ఒక మౌనస్వామి ఉండేవారు నేను వేయి మండపంలో తిరుగుతూ ఉంటే మరొకరితో కలిసి వారు వచ్చారు ఆయన మౌనస్వామి నేను మౌనస్వామినే గదా ఒకరితో ఒకరు మాటలేదు మంచి లేదు మధ్యాహ్నమైంది పాపం ఆయనే నన్న చూచి ఈ కుర్రవాడు ఎవరో చాలా డస్సినట్లున్నాడు కొంచెం ఆహారం తెచ్చి ఇవ్వండి అని ఆ వచ్చిన వారితో చెప్పారు సజ్ఞతో వారు బ్రాహ్మణ ఇతరులని అని పేరు రామస్వామి అని ఆ అన్నము భిక్షాన్నమే అని వెనుక తెలిసింది వారు ఇప్పటికీ వస్తూనే ఉంటారు సరే వీరు చెప్పగానే వారొక తగురు గొట్టంతో తెచ్చారు ఉప్పుడు బియ్యపు అన్నం పెద్ద పెద్ద మెతుకులు పైన ఉప్పు అడుగున పుల్ల నీళ్లు నంచుకునేందుకు ఊరగాయ బద్ద అదే శ్రీ అరుణాచలేశ్వరుని మొదటి భిక్ష నిజంగా సుఖం ఇప్పటి భోజనంలో రవంత కూడా కనపడదు పంచభక్ష పరమాన్నాలు దానికి సాటి రావు అన్నారు భగవాన్ ఈ మొదటి భిక్ష భగవాన్ ఈ ఊరు వచ్చిన మొదటి రోజేనా అని నేను అడిగితే కాదు కాదు మర్నాడు అదే మనకు ఈశ్వరుడిచ్చిన మొదటి భిక్ష ఆ అన్నం వారే నోట్లో పెడితే ఆ నీళ్లు తాగాను అని సెలవిచ్చారు భగవాన్ భగవాన్ ఊళ్ళో భిక్షకు వెళ్లటానికి మొదట ఆరంభించిన గాథ ఒకటి ఉన్నదిగా బోలే అన్నారు ఒక భక్తులు అవును భక్తురాలు ఒక ఆమె ఉండేది అప్పుడప్పుడు ఏదైనా ఆహారం తెచ్చి సాధువులకు ఇస్తూ ఉండేదామె రోజున ఒకరోజున పులి హోరా దధ్యోదనాదులతో విందు ఏర్పాటు చేసి నన్ను కూడా పంక్తికి బలవంతపరిచింది నేను భిక్షకు వెళతాను రాను అని సంగతోనే చెప్పాను పంక్తి కన్నా వెళ్ళాలి భిక్ష కన్నా పోవాలి సరే ఈశ్వరాజ్ఞ అని భిక్షకే బయలుదేరాను భిక్షకు వెళతాను అని ఆయమ్మకు సందేహం నా వెనుకనే ఒక మనిషిని పంపింది ఇక తప్పించుకోలేక కోవెలకు ఎడమ ప్రక్కనున్న వీధిలో ఒక ఇంటి ముందు నిలిచి చెయ్యి తట్టాను ఆ ఇంటి తల్లి చూచి లోగను నా సమాచారం విని ఉండటం వల్ల గుర్తించి రానాయనా రా అని సుష్టుగా భిక్ష పెట్టి నాయనా నాకు కొడుకు ఒకడు పోయాడు నిన్ను చూస్తే నా బిడ్డలాగే ఉన్నావు రోజూ ఇట్లాగే రానాయనా అని చెప్పింది ఆమె పేరు ముత్తమ్మా అని తరువాత తెలిసింది అన్నారు భగవాన్